ఇప్పుడు ఇక్కడ యాజ్ఞవల్ క్యూడిని మంత్రేయ్ అడుగుతోంది మైత్రేయి మైత్రేగి యాజ్ఞవల్ క్యూడు బోధిస్తాడు ఏమిటి బోధిస్తాడు మనం చదవబోయే వేదాంతమే బోధిస్తాడు ఆయన మైత్రేయి చెప్పిన వేదాంతమే మనం చదువుకుంటాం కాబట్టి ఇప్పుడు స్పష్టమైపోయింది కదా పోని మైత్రేయ ఏమైనా ఆవిడ ఏమన్నా సన్యాసినా గార్గ్యంటే సన్యాసిని గార్గ్య స్వయంగా సన్యాసించిన స్త్రీ పోనీ ఈవిడలాగా ఈవిడ హౌస్ వైఫ్ అయింది హౌస్ వైఫ్ సో ఆమే ఇచ్చిన సమాధానం చూడండి సాహోవాచి మైత్రే ఆవిడ ఏమంటోందంటే ఎన్నుమ అందము ఎన్ను మయం భగో సర్వా పృథివీ విత్తేన పూర్ణా సత్ కథం నేతి హోవాచ చాలా అద్భుతమైన ప్రసంగం ఆవిడ ఉంటుంది అచ్చా అలాగా నువ్వు సన్యాసం పుట్టుకుంటావు మంచిది కానీ ఈ విత్తం అంతా నీకు అక్కర్లేదు వాటిల్లో సారం సారం ఉంటే ఎందుకు విడిచిపెడతాడు దాంట్లో సారం లేదు విడిచిపెడుతున్నాడు కాబట్టి నీ వైపు నుంచి ఇదంతా నిస్సారం కానీ అదంతా మాకు ఇచ్చేసి నువ్వు వెళ్తానంటావు సో నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పబోయా ఆవిడ కొంచెం జబర్దస్తిగా అడుగుతోంది కృష్ణ నువ్వు ఎంత విత్తమిస్తావు ఎంత సంపదిస్తావు పది లక్షలు ఇస్తావు ఇరవై లక్షలు ఇస్తావు యాభై లక్షలు ఇస్తావు అంటే నేను మాట అడుగుతా ఈ మొత్తం పృథివీలో ఎంత సంపద ఉన్నదో సర్వా పృథివీ విత్తైన పూర్ణాశ ఈ మాట అడిగేప్పుడు ఆమె అవినయంగా ఏమీ లేకపోతే రెచ్చిపోయి కోపంగా చాలా మర్యాదగా ఉంటుంది ఎందుకంటే భగోహో అని సంబోధిస్తాం భగోహో అంటే ఓ పూజనీయా సో పాణిని గారి సూత్రం ఒకటి ఉంది భో భగో అఘో అపూర్వస్యోషి అని అనే ఎకారం వస్తుంది ఆ ఎకారానికి లోపశాఖ చేసే లోపం వస్తుంది అక్కడ భో భగో అఘో అపూర్వస్య అదంతా సమాసం దానికి కింద టీకాకారం రాస్తాడు భో భోగో అఘో అపూర్వ అపూర్వ తయో సమాహార సమాహారద్వంద్వం భో భగో అఘో అపూర్వం తస్యా అని అపూర్వం అంటే అకారము పూర్వమునుంది కలిగిన రోపాదం కాబట్టి భగోహో అంటే భగవాన్లో భగ ఉందే అదే ఇది భగవాన్ అంటే పూజార్హుడు పూజింపదగిన వాడు భగో అంటే అయా ఇప్పుడు మన ప్రాచీన సంప్రదాయంలో మొగుణ్ణి భార్య దేవుడని సంబోధించడం ఉంది ఇప్పటికీ ఉంది కొంచెం పాతకాలపు వాళ్ళు ఏమంటారంటే ఒక ఆమె నన్ను అడిగారు నడిగారు ఎవండి మా దేవుడు మీ దగ్గరికి వచ్చారా అని అడిగాడు మొట్టమొడి అర్థం కాల కానీ క్షణంలో అర్థమైంది ఎందుకంటే ఆయన మా దగ్గరికి ఎప్పుడూ వస్తూ ఉంటారు అంటే రాలేదమ్మా వచ్చారు వచ్చి వెళ్ళిపోయారు గంట క్రితం వెళ్ళిపోయారమ్మా మీరు ఇప్పుడు ఆయన కోసం ఇక్కడికి రానక్కర్లేదు బహుశాయి పాటికి దారిలో ఉండి ఉంటారని చెప్పారు సో అలాగా భావన అలా చేస్తారు కాబట్టి భగోహో అంటే ఓ ఓ దైవమా భర్తయ్యే దైవము కనుక నీవు దైవము వంటి వాడివి ఒక అభిప్రాయం లేదా ఓ పూజనీయా అని మర్యాదగా అడుగుతోంది ఎందుకంటే ఆ వాక్యం కొంచెం దిష్టధనమును సూచించే వాక్యం నువ్వు నాకెంతో కొంత సంపదనిస్తానో బానే ఉంది ను ఒకవేళ ఈ పృథివిలో ఎంత సంపద కలదో అంతా కూడా మే యత్ నువ్వు మే నా కోసం మే నా కొరకు నువ్వు అంటే వితర్కే లెటర్ సే లెటర్ సపోజ్ అని అర్థం అంటే సపోజ్ ఫర్ ఆర్గ్యుమెంట్ సే నేను అడుగుతున్నాను మొత్తం ఈ పృథివిలో ఉన్న సంపదంతా నా ఒక్కదాని కొరకు నువ్వు ఇచ్చేవనుకో ఇస్తే తేన అహం అమృత కథం శ్యాం అని అడుగుతుంది కథం అంటే కిమ్మనత్వం దానివలన నేను పూర్ణత్వాన్ని పొందగలుగుతానా అమృతత్వమును పొందగలుగుతానా ఎందుకంటే ప్రతి ప్రతివాడు మిట్టిమే మిరిగానా మర్త్యుడు కదా మట్టిలో కలిసిపోయివాడే కదా సో మట్టిలో కలిసిపోవడమే ఖాయమైతే ఈ సంపద అంతా పోగు చేసుకుని ఏం చేసుకోవాలి దీన్ని మొయ్యడం ఇదో ఈ సంపదని మొయ్యాలి కదండి సంపద ఉంటే అయిపోలేదు దాన్ని మోస్తూ ఉండాలి బతుకున్నంత కావాలని దాన్ని మొయ్యాలి మొయ్యాలంటే ఫిజికల్గా మీరు మొయ్యకపోవచ్చు సైకలాజికల్గా భారమే కాదు మానసికంగా మోస్తూ ఉంటాడు ఒకప్పుడు ఫిజికల్గా కూడా మోస్తుంది జేబులో పెట్టుకుంటాడు ఒక లక్ష రూపాయలు ఫిజికల్గా మోస్తూనే ఉన్నట్టే కదా కాబట్టి తర్వాత బంగారం పెట్టేసుకుంటారు ఒంటి బంగారం పెట్టేసుకుని రైలు ఎక్కుతారు రైలు ఎక్కేప్పుడు ఎవరు రాయి బంగారం పెట్టుకుని వెళ్తున్నారు జాగ్రత్త కిటికీ దగ్గర కూర్చోకండి అని అనే సూచనలు నేనంటాను బంగారం పెట్టుకోకుండా వెళ్తే కిటికీ దగ్గర కూర్చున్న మధ్యలో కూర్చున్న పర్లేదు లేకుండా వెళ్ళాను అనుకోండి ఏ బంగారము లేకుండగా పసుపు తాడు కట్టుకుని పసుపు కొమ్ము పసుపు తాడు కట్టుకుని వెళ్ళిపోవడం వెళ్ళిపోయి మామూలుగా దర్జాగా ఇలా కూర్చోవడం ఇప్పుడు ఎవడేం చేస్తాడు మిమ్మల్ని కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు దండం పెట్టి వెళ్ళిపోతాడు ఒకవేళ ఏదైనా చేద్దావల్పులు వచ్చిన వాడు కూడా అమ్మగారికి నమస్కారం చేసే అవసరం అయిపోతాడు కాబట్టి సంపద మనిషిని భయభ్రాంత భయంతో భయభీతుణ్ణి చేసేస్తుంది ఎనీవే కాబట్టి ఈ పృథివీలో ఉండే సంపద అంతా కూడా లభించినా కథంతేనా అమృతాస్యాం కింతేనా అమృతాస్యాం ఇచ్చర్థ నేను మధ్యత్వం నుండి విముక్తిని పొందుతానా అమృతత్వాన్ని పొందుతానా అంటే చూడండి సంపద సుఖము ఇది ఒక టాపిక్ సుఖం ఆనందము మరి సుఖమే అనుకోండి సుఖమే అంటే ఆనందమే ఒక సంపద సుఖము ఇప్పుడు మీరు బాగా సంపద గల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాకపు చేయండి కోట్లు గడించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయా మీరు ఎలా ఉన్నారు మీరు సంతోషంగా సంతృప్తిగా ఉన్నారా ఆ మీకు అనుభవానికి వచ్చిందా అని మీరు వాకప్ చేయండి వాకపు చేస్తే వాళ్ళు పైకి బిట్టుసరికి సమాధానం చెప్పడం కాదు వాళ్ళ హృదయంలో మాట వాళ్ళు హృదయం విప్పి మీకు చెప్పాలి అలా చెప్తూ ఉంటారు అలాంటి సందర్భాలు ఉంటాయి సాధారణంగా సాధుసంతులకి ఇటువంటి సందర్భాలు తగులుతాయి వాళ్ళు హృదయం విప్పి చెప్తారు వాళ్ళు హృదయం విప్పి చెప్పినప్పుడు మనకి స్పష్టమైపోతుంది ఏమైనా స్పష్టమవుతుందంటే వీళ్ళకి శాంతి సుఖము ఈ రెండు లేవు అని కొట్టొచ్చినట్టుగా తెలుస్తూ ఉంటుంది సుస్పష్టంగా తెలుస్త వీడికి సంతృప్తి లేదు శాంతి లేదు సుఖము లేదు అని తెలుస్తాం ఏమండి కాదు వారు హృదయంలో చాలా అల్పమైన మనస్సు అంటే హృదయంలో వాళ్ళు చాలా దరిద్రులు హృదయ దారిద్ర్యం మనోదారిద్ర్యం ఎందుకంటే వాడు అలాగా ఆ డబ్బుల మీద లోభంతో అలా పట్టుకూర్చుంటాడు వాడు ఏమీ లేనివాడు పది రూపాయలు చలాకీగా ఇచ్చి ఇవ్వగలుగుతాడు కోటి రూపాయలు ఉన్నవాడు పది రూపాయలు ఇవ్వడానికి దాన్ని అలా పిసుకుతాడు ఆ పది పిసికి పిసికి ఇస్తాడు ఎందుకని రెండు కాగితాలు వెళ్ళిపోతాయేమో అన రెండు కాగితాలు వెళ్ళిపోతాయేమో అనండి భయం నొక్కి ఇవాళ ఒక కాయ కాబట్టి అంటే మనస్సులో మానసికంగా వాడు దరిద్రుడే బాహ్యంగా సంపన్నుడు కానీ మానసికంగా దరిద్రుడే అంటే అర్థం ఏంటో తెలుసునండి బాహ్య సంపద మనో దారిద్ర్యాన్ని అది పోడ్చలేదు ఒకటి జేబులో నాలుగు రూపాయలు ఉన్నాయి ఇంకొకటి జేబులో నలభై వేలున్నాయి ఈ నలభై రూపాయలున్న వాడికి ఉన్న ఫ్రీడమ్ వాడిలో ఉండే చలాకీదనం వాడు గమ్మునం పది రూపాయలు ఖర్చు పెట్టగలిగేటువంటి ఉత్సాహం ఈ నలభై వేలు ఉన్నవారికి ఉండరు ఇది సత్యం ఇది కఠోరమైనటువంటి సత్యం వినడానికి కష్టంగా అనిపించవచ్చు కాబట్టి అయితే మీరు ఏమండి ధనం ఉండి సుఖంగా ఉన్నవాళ్ళు లేరా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కానీ నేను చూసినంతలో ధనము అధికంగా ఉండి సంపదలు బాగా ఉన్నవాళ్ళు కొట్లాడుకోవడమే నేను చూశాను అలా కొట్లాడుకుంటూ అలా వాళ్ళు నిరంతరమైనటువంటి రాగద్వేషాల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ మనశ్శాంతి అంటూ ఏమిటో ఎరుగు కదా ఎవడైనా ఒక్కపిసర మనస్సుకి శాంతినివ్వగలిగితే వాడిని నెత్తిమీద పెట్టుకోవాలనే ఉత్సాహంతో ఉన్నవాళ్ళని కూడా నేను నేను చూస్తూ తర్వాత రిచెస్ నేను చూశాను సంపదలు ఎలా ఉంటాయో నేను చూశాను ఇవి తిరుగుతూ నేను ఈ గుడిసులోకి దూరుతాను బోయా భిక్ష కోసం గుడిసికి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి భిక్ష కోసం పెద్ద ప్రసాదాలకి వెళ్ళిన సందర్భాలుంటాయి పెద్ద రిచస్ ఉన్నటువంటి గృహంలో వెళ్ళినప్పుడు అబో వీళ్ళకి బాగా ఉన్నాయా రిచస్ అని ఒక ఇంప్రెస్ ఇంప్రెస్ అంటారు చూడండి అలాగెప్పుడు అనిపించలేదు వేరే రిచస్ వల్ల ఇంప్రెస్ అయిన సందర్భం నాకు కనపడలేదు ఎందుకంటే రిచస్ ఇంప్రెస్ చేయలేవు అతను ఏదైనా ఔదార్యంగా చూన్నాడని అబ్బో పాపం ఔదార్యం ఉన్నాడు నేను ఇంప్రెస్ అయిపోతాం సంస్కృతం వచ్చుననుకోండి అబ్బో ఇతను బుద్ధివంతుడండి సంస్కృతం చదువుకున్నాడు అని ఇంప్రెస్ కలుగుతుంది లేదా వేదాంతం వివేక ఏదో చదువుకున్నాడు లేకపోతే ఓ వేదాంతం మాట అన్నాడు అనుకోండి ఏమో ఇంత అద్భుతమైన మాట అన్నావు నువ్వు నువ్వు చాలా సంస్కారవంతుడు సుమా అనే మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది అంతేగాని స్వామీజీ ఈ గోడకి పెట్టిన ఈ ఈ పెయింటింగ్ ఇరవై వేల డాలర్లు స్వామీజీ అంటే ఓ అలాగా అనిపిస్తుంది నేను ఏమి ఇరవై వేల పెయింటింగ్ సో అదే పెయింటింగ్ నా దగ్గర ఉంటే నేను ఎవరికో ఉడితే ఇచ్చేస్తా సో వాట్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్రెస్ మీ విత్ పెయింటింగ్ యూఆర్ గోయింగ్ టు ఇంప్రెస్ మీ విత్ ఫిక్స్చర్స్ టు ది బాత్రూమ్ వాళ్ళ దా యూఆర్ గోయింగ్ టు ఇంప్రెస్ మీ నేను ఒకసారి చే కొడుకుంటున్నాను ప్రేక్షకు వెళ్ళి నిజంగా చే కొడుకుంటున్నా చేపడుకుంటే ఆ సింక్ ఉంటుంది కదా ఈ నాబ్లో ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ గోల్డెన్ కలర్లో ఉంది గోల్డెన్ కలర్లో ఉంటాయంటే మీరు నేను వెళ్ళి కొనుక్కోవచ్చు కావాలంటే మార్కెట్లోనూ గోల్డెన్ కలర్లో ఉంటాయి గోల్డెన్ కలర్లో ఉండడం కాదు మేడ్ ఆఫ్ గోల్డ్ రియల్లీ చేకొడుకుంటుంటాయి ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ స్వామిజీ అది మేడ్ ఆఫ్ గోల్డ్ అవివేకానికి హద్దు లేదు సుమా అని అనుకున్నారు నీళ్లు కావాలి కానీ మేడ దాహం వేస్తే స్వచ్ఛమైన జలం కావాలి కానీ జలం స్వచ్ఛంగా లేకుండగా పాత్ర బంగారైతే ఉపయోగమైనటుండేది ఇప్పుడు మురికి నీరు నూతిలో మురికి నీటిని బంగారు బాల్చీతో తోటితే ఉపయోగం అదే మురికి నీరు వస్తుందా బాల్చీ బంగారం కదా అని నీరు బంగారు స్వచ్ఛంగా అవుతుందా అవ నీరు స్వచ్ఛంగా ఉండాలి అలాగే పైన తలకాకి ఈ దీనికి మంచి ఖరీదైన పాగా చుట్టితే ఏమైనట్టు లక్ష రూపాయలు ఖరీదైన పాగా పెట్టారనుకోండి ఎవరినట్టు లోపల చేర తప్ప ఉండాలి కానీ బయట పాగా వల్ల ఏమవుతుంది కాబట్టి ఈ సంపదలు ఇంప్రెస్ చేయ ఎవరైనా సంపదలను కలిగి ఉండి వారు ఆనందంగా ఉన్నారంటే యూ షుడ్ బి హ్యాపీ అబౌట్ ఎందుకంటే సంపదల వల్ల మీకు సుఖానుభవం కలగదు పైగా సుఖానుభవం కలగడానికి సంపదలు పెద్ద ఆటంకం అవుతాయి అయినా ఆ ఆటంకాన్ని అధిగమించి ఇతడు ఉల్లాసంగా ఉండగలుగుతున్నాడే ఏమబ్బా ఇతడు సంపదలు ఉండి కూడా హ్యాపీగా ఉన్నాడు ఏమి రహస్యం అంటే అతనికి తెలిసియో తెలియకో అతడు ఆ వేదాంతము యొక్క వైరాగ్యము యొక్క వివేకము యొక్క తత్వాన్ని కొద్దో గొప్పో తెలుసుకున్నాడు అని అర్థం అప్పుడు మాత్రమే ఇప్పుడు ఘనశ్యామదాస్ బిర్లా ఉండేవారు ఆయన హ్యాపీగా ఉన్నారనుకోండి ఆయన డబ్బు మూలంగా హ్యాపీగా ఉన్నాడు అనుకుంటున్నారు మీరు అయ్యో డబ్బు మూలంగా హ్యాపీగా లేడు డబ్బు ఉన్నా కూడా హ్యాపీగా ఉన్నాడు ఇన్ స్పైట్ ఆఫ్ ది విచర్స్ ఈజ్ హ్యాపీ వై ఈజ్ హీ హ్యాపీ హౌ కుడ్ హీ బీ హ్యాపీ రిచెస్ హ్యాపీనెస్ ఇవ్వకపోతే దిస్ జెంట్లుమెన్ ఈజ్ హ్యాపీ హౌ ఆయన హృదయంలో భక్తి ఉంది వైరాగ్యం ఉంది ప్రేమ ఉంది అందుకోసం హ్యాపీగా డబ్బు మూలంగా హ్యాపీగా లేదు కాబట్టి సంపదల విషయంలో ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టాలి గుర్తించాల్సి ఉంటుంది దీంట్లో రహస్యం ఏమిటంటే సంపద తనంత తానుగా ఆ యజమానికి సుఖాన్ని ఇవ్వలేదు అది సత్యం అయితే మరి లోకంలో జనులు అందరూ కూడా ఈ ధన కనుక వస్తు వాహనాదుల కనుక పరుగులు తీస్తూ ఉంటారే కారణం ఏమి అంటే అజ్ఞానం ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నారు ఏమన్నా స్వామీజీ మీరు ఇలాగే అన్నారు ఏమన్నా మీరు అలా మాట్లాడతారు సమాజం అంతా చూస్తున్నారా అడిగారు అందరూ చేస్తున్నారు కదా లోకంలో అని అడిగారు అంటే నేనున్నాను ఏమయ్యా ఎప్పుడైనా గీతా క్లాసుకి కానీ వేదాంత క్లాసుకి కానీ వచ్చావా ఏం ప్రశ్నడు ఉంటావు ఇలాంటి తెలివితో కూడక్క అని చెప్పాను సమాజం అంతా కూడా మొత్తం సమాజం అంతా కూడా భూమి బల్లపరుపుగా ఉందని చెప్పేవారు నిన్న కాక మొన్నటి కాక మొత్తం ప్రపంచమంతా అందరూ కూడా భూమి బల్లబరుపుగా ఉందని చెప్పేవారు అయితే ఏమన్నా ఉంటావు అది కరెక్ట్ అవుతుందా గిళీలులో భూమి గుండ్రంగా ఉందంటే చర్చ వచ్చి గుండ్రంగా లేదు బల్లపరుపుగానే ఉందని అతన్ని జైల్లో పెట్టారు ఏమవుతా అది సత్యమైపోతుందా ఏం మాట మాట్లాడతావు సమాజంలో అందరూ పరుగులు తీస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నానంటావు అలా ఇప్పుడు అంటే అన్నానని చెప్పడం అనుకో నువ్వు పరిశీలించు నీ వివేక శక్తిని ప్రదర్శించు శాస్త్రాన్ని చదువుకో అర్థం చేసుకో నీ వివేకాన్ని దాని మీద ప్రయోగించు విమర్శ తెలుసుకో అది సత్యం అవుతుంది కానీ సమాజంలో అందులో అలా ఉన్నారు ఆ స్వామీజీ అలా చెప్పారు ఈ స్వామీజీ ఇలా చెప్పారు మరి దాని మాట ఏమిటి అదంతా ఏమిటో నేను చెప్తే నీకు యూ విల్ గట్టే ఫిట్ అదంతా కూడా అజ్ఞానం కాబట్టి సో ది ఫ్యాక్టీస్ సంపదల వలన సుఖము ఉండదు మీకు ఇది తెలిసిన అమెరికాలో చూశాను నేను అమెరికానే అక్కర్లే మనవాడు కూడా ఉన్నాడు వాళ్ళలో మనవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు చేస్తారంటే అమెరికా వెళ్తారు వెళ్ళి అక్కడ ఒక పెద్ద ఎకరం హూకొని అక్కడ విశాలమైన గృహంలో మకాన్ చేస్తూ ఉంటారు అక్కడతో సరిపడదు ఏమంటే అక్కడ ఐలండ్స్ అమ్మకానికి పెడతారు ద్వీపములు అమ్మకానికి ఇప్పుడు థౌజండ్ ఐలాండ్స్ అని ఉంది థౌజండ్ ఐలాండ్స్ అంటే ఆ మొత్తం పెద్ద సరస్సులాగా ఉంటుంది దాంట్లో మెయ్యి ఐలాండ్స్ ఉంటాయి థౌజండ్ ఐలాండ్స్ అని న్యూయార్క్ స్టేట్లో ఉన్నాయి న్యూయార్క్ స్టేట్ సరే మరి ఇది తెలుసో కెనడాలో టొరాంటో దాటి బ్యారీ మీకు తెలిసి ఉంటుంది బ్యారీ సౌండ్ అని ఒకటి ఉంది అక్కడికి వెళ్తే థర్టీ ఐలాండ్స్ ఉంది నేను వెళ్ళి అదంతా చూసి వచ్చాను థర్టీ ఐలాండ్స్ దాంట్లో కొన్ని ఐలండ్స్ అమ్మకానికి ఉన్నాయి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అలాగ అమ్మగారికి పెట్టారు నిజంగా ఓ ఐలండ్ అమ్మకానికి ఉంటుంది అది కొనుక్కుంటే అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళు కూడా వాళ్ళే కట్టు పెడతారు మీరు డబ్బులు ఇస్తే అన్ని కట్టు ఇల్లు కట్టుకున్న తర్వాత కారు కాదు ఉండడావు బోటు ఉండాలి కారు ఏది గెలుచుకుంటారు ఎక్కడికి వెళ్తుంది కారు ఓ బో ఓ బోటు పెట్టుకుంటారు బోటు కారు కొనుక్కుంటే గరాజి కట్టుకోవాలి బోటు పెట్టుకుంటే ఆ బోటు ఎక్కేందుకు దిగేందుకు ఒక పియర్లో ఏదో కట్టుకోవాలి చిన్న సైజు పోర్టులంటారు అలా కట్టుకుంటారు అలా ఉంటారు హాయిగా ఇంట్లో ఉన్నవాడికి ఐలాండ్ ఎందుకు చెప్పండి ఇది అయిపోయిన తర్వాత మూన్ మీద మూన్ మీద మన మానవులు దిగడానికి అత్యంత అనుకూలమైన స్థానం ఏది తెలుసుకునే అక్కడ దిగారు కదా మానవులు ఒకవేళ ఒక స్థావరాన్ని అక్కడ నిర్మించుకుంటే అత్యంత అనుకూలమైన స్థలం ఏదైనా వాళ్ళు అప్పుడే దాన్నంతా రీసెర్చ్ చేసి పెట్టారు దానికి బ్లూ ప్రింట్ ప్రోటోటైపు అన్నీ తయారు చేసి పెట్టుకున్నారు ఇంకా వెళ్ళి కట్టడమే తర్వాత అక్కడ అప్పుడు అక్కడుండే ల్యాండ్ని ఎకరా ఎకరా ప్లాట్ల కింద వేశారు ఎకరాకి ఇప్పుడు ఏదో పది లక్షల డాలర్లు ఎంతో అమ్ముతున్నారు మనవాడు ఒకడు కొనుక్కున్నాడు కాబట్టి భూలోకంలో ఉండే భూమి కాకుండా వీడికి భూ చంద్రలోకంలో ఉండే భూమిని కూడా కొనుక్కోవాలి అని కోరతాడు ఈ దృష్టాంతం ఎవరు చెప్పారో తెలిసిన ఈ చంద్రలోకంలో భూమి కూడా కావాలని కోరుకుంటాడు అనే దృష్టాంతం దీన్ని స్వామి రామతీర్థ చెప్పారు రామతీర్థ జీవించిన కాలం మీరు ఊహిందంటే నైన్టీన్ పోయారు ఆయన నైన్టీన్ లో వివేకానంద స్వామి స్వర్గస్థులయ్యారు నైన్టీన్ లో రామతీర్థ ఆయన అన్నాడు ఏమని ఈ భూమి మీద ఉండే ఆ భూమి భూలోకంలో భూమిని సంపాదించాక వీళ్ళు చంద్రలోకంలో భూమి కోసం దెబ్బలాడుకుంటారు అన్నాడు ఆయన ఎలా ఊహించడం చూడండి అండ్ దట్ ఈస్ కమింగ్ ట్రూ నౌ కాబట్టి సంపదల ఆనందము లభించదు తర్వాత సర్వా పృథివీ విత్తైన పూర్ణాశ్చాత్ అంటుంది దీనికి ఒక దృష్టాంతం చెప్పచ్చు సీజర్ రోమన్ ఎంపరర్ తర్వాత నీరో అని ఇంకో రోమన్ ఎంపరర్ ఉండేవాడు వీళ్ళిద్దరూ కూడా రోమన్ చక్రవర్తులు ఒకప్పుడు అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప పవర్ అధికార సంపద కలిగినటువంటి చక్రవర్తులు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదో వాళ్ళ జీవిత చరిత్రలు మనకి దొరుకుతాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా యూనో నీరో ఏం చేశాడో నీరో చక్రవర్తి భోగ పరాయణుడు వీడి భోగాలకి తల్లు అడ్డొచ్చింది వాడు ఏం చేసేదంటే మీరు ఏం చేసేదంటే వాడికి ఓ ప్రాసాదం కట్టాలనిపించింది ఇప్పుడున్న ప్రాసాదానికి పక్కనే సమీపంలో కట్టాలనిపించింది కానీ అక్కడ ప్రజలందరూ ఇల్లు కట్టుకుని ఉంటున్నారు ఆ స్థానంలో ప్రాసాదం కట్టుకుని ఉండాలని కోరిక కలిగింది వాడికి అప్పుడు వాడు ఏం చేశాడో తెలుసిన అగ్ని నిప్పు పెట్టించాడు మొత్తం బస్తీ బస్తీ అంతా నిప్పు పెట్టించాడు సైనికుల్ని పంపించేది బస్తీ అంతా కాలిపోయిన తర్వాత ఒక డిగ్రీ పాస్ చేశాడు కాలిపోయిన భూభాగం మహారాజు గారు స్వాధీనం చేసుకుంటున్నారు ఎందుకంటే జనాలు ఎవరు లేరు వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి ఇల్లు ఆలోచన రాకముందే వీళ్ళు డిగ్రీ పాస్ చేసేసాడు పాస్ చేసేసి వీళ్ళందరూ ఇల్లు కాలిపోయినప్పుడు ఊరు బయటికి పారిపోయారు కదా ఆ ల్యాండ్ అంతా తీసేసుకుని అక్కడ ప్రసాదం కట్టి ఆ ప్రసాదంలో వాడు మకా ఉండి భోగాలు అనుభవించేవాడు అదే ఆ బర్నింగ్ వాడే జయించాడు ఆ బర్నింగే ఆ తర్వాత తల్లి అబ్జెక్ట్ చేసింది తండ్రి పోయాడు వీడి చక్రవర్తి తల్లి నువ్వు ప్రజల యొక్క ఆ విధంగా నువ్వు చేయడానికి వీరు లేదు నేను అబ్జెక్ట్ చేస్తు తల్లికి అధికారం ఉంది ఇంకా వీడు చక్రవర్తి అయినా ఆవిడ అధుపాద్యంలో ఉండాల్సిన సందర్భం ఏదో ఉంది అక్కడ అంటే వీడు ఏం చేశాడో తెలుసిన తను చక్రవర్తి స్థానానికి తల్లి అడ్డొస్తోంది కనుక తల్లిని వాడు బధింపజేశాడు నీరో అప్పుడు నీరో ఏం చేసేదంటే ఒక సైనికుడికి పురమాయిస్తాడు తల్లిని వధించడం అని అంటే వాడు కత్తి పుచ్చుకుని వెళ్తే తల్లి అంటుంది నువ్వు నన్ను వధించడానికి వచ్చావా అంటే అవును నీరో యొక్క ఆజ్ఞ అంటే ఆవిడ అంటుంది చూడు కత్తితోటి ఇక్కడ పొడిచి చంపడం కాదు ఈ గర్భము ఏ గర్భమైతే అటువంటి దుష్టుడికి జన్మనిచ్చిందో ఈ గర్భాన్ని పొడిచి చంపమని కోరుతున్నాడు వాడు మొహం ఇచ్చావాడు ఆ పని చేస్తాడు ఆవిడ ఆవిడ ఆయుధంగా సంహరించకూడదు ఆవిడంటుంది ఈ గర్భమే ఇటువంటి దుష్టుడికి జన్మనిచ్చింది కనుక దిస్ డిజర్వ్స్ దిస్ పనిష్మెంట్ అని ఆమె అలా నిలబడితే వాడు ఇక్కడ పొడిస్తే చచ్చిపోతుంది వాడు సంపదలు ఇవ్వాలి కాబట్టి సంపదలలో సుఖము లేదు భాషకారులు ఏమంటారు చూద్దాం శైవ ముక్తాహో వాచ సో ఈ విధంగా ఎప్పుడైతే ఆయన అన్నారో అప్పుడు ఆమే సమాధానం చెప్తుంది యత్ అంటే మంత్రంలో ఉండే ప్రతి పదానికి వ్యాఖ్యానం యత్ అంటే ఏది అని కాదు ఎది ఇఫ్ అట్లు అయినొచ్చు ను ఇతి వితకే ను అంటే ఊహ అంటే మాటవరసకి అంటుంది అక్కడ నువ్వు సంపాదిస్తారంటున్నావు కదయ్యా మాట వరసకి మొత్తం పృథివీలో ఉన్న సంపదంతా నాకు వస్తే అని అర్థం అను అనే పదానికి అర్థం అది మే మమా అంటే నాకు ఇయం పృథివీ అంటే ఈ భూమి భగోహో భగవన్ అని సంబోధన చూసారా భగోహంటే భగవన్ అంటే ఒయి దేవుడా లేదా భగవన్ అంటే దేవుడనే అక్కర్లా పూజనీయ అయ్యా అని ప్రేమతో పిలుస్తోంది మర్యాదగా పిలుస్తోంది కదా భర్తని కూడా ప్రేమతో పిలిచే కూడా మర్యాదగా పిలిస్తే బాగుంటుంది భర్తని ఆ బావ యావతలకి కదా ఇంకా నేను నా మా ఏడు మేము ఏడుస్తాను లేని అలా అక్కర్లేకుండా ప్రేమతోనే ఏం సర్వా సాగర పరిక్షిప్త ఏమన్నా సర్వా పృథివీ అంటే ఇండియాలో కూర్చుని సర్వాభృధం ఏంటి ఆఫ్రికా అన్నీ ఏమిటి చేతికి ఎలా వస్తాయి ఊహలో కూడా సముద్రం వచ్చి వరకు ఎంత ల్యాండ్ ఉందో అంతా మందే ల్యాండ్ జమీందారీ ఎంత భూ ఉందో ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది అలా కాదండి సముద్రం వచ్చి వరకు ఎంత భూమి ఉందో అదంతా మందే సాగర పరీక్షిప్త సాగ సముద్రము చేత పరిచ్ఛిన్నము చేయబడిన చుట్టువారబడిన భూమి ఆ భూమిలో ఎంత ధనం ఉంటే అంత ధనం ఏని ప్రాంతాలు ఇవి అవి ఎంత ఉంటే అంత విత్తనా సో ఆ సంపదంతా కూడా ధనముతోటి నిండినటువంటి ఆ భూమి కూడా మన స్వంతమైపోతే అన్నదూడండి అలెగ్జాండర్ ద గ్రేట్ దృష్టాంతం సాగర పరిక్షిప్త అన్నదానికి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన ఒక సమయంలో భూభాగంలో సగం భూభాగం ఆయన చేతిలో ఉండేది కాదు అంత అంటే మొత్తం భూమిలో సగం హెమిస్ఫియరు ఆయన అధికారంలో ఉండేది అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన ఒక కిరీటాన్ని ధరిస్తే ఆ కిరీటము అది అత్యద్భుతంగా మెరిసిపోతో దాని ఎందున్నటువంటి వజ్రాలు వైడూర్యాలు కెంపులు మొదలైనటువంటి జమ్ స్టోన్స్ తోటి అది మెరిసిపోతూ ఉండేవి ఆ కిరీటాన్ని నాయన పర్ష్యా దేశం నుంచి పర్ష్యా దేశాన్ని జయించి అది తన అధీనంలోకి తెచ్చుకుని అక్కడ నుంచి సంపాదించి పట్టుకొచ్చాడు పర్షియాలో ఉండేటువంటి అటువంటి కిరీటాలు అది పెట్టుకుని నెలకొని ఉన్నట్ట ఆయన పక్కనే భారతదేశానికి వచ్చాడు అప్పుడు అప్పుడు పరిస్థితి ఆయన పక్కనే ఒక సన్యాసిని పట్టాడు వీళ్ళిద్దరూ పక్క పక్క నిలబడ్డారు ఇప్పుడు ఈ అలెగ్జాండర్ చక్రవర్తి బాహ్యమైనటువంటి సంపద అత్యధికముగా కలిగిన మానవుడు అందరికంటే ఎక్కువ సంపన్నుడైన వాడు ఎవడు అంటే వీడే వాడి ఒంటి మీద ఆ సమయంలో ఉన్నటువంటి సంపదే అలంకారాల వస్త్రాలు కిరీటం అంతా కలిపి కోట్లు ఉన్నాయి వాడి ఒంటి మీదే ఇంకా వాడి ఖజానా వాడి రాజ్యాధికారం ఇంకా చెప్పశక్యం కాని సంపద వారికి గలదు అన్ వన్ సైడ్ రెండో వైపుని సన్యాసి ఉన్నాడు ఈ సన్యాసికి ఇల్లు వాకిలి తానాదానా దగ్గది ఏదీ లేదు ఒక ఒక జత వస్త్రములు తప్ప నాది అనదగ్గది ఏమైంది రమణ మహర్షి లాంటి సన్యాసి పక్కన నిలబడ్డాడు కాబట్టి బాహ్య ప్రపంచంలో దారిద్ర్యము మూర్తి భవించినట్టుగా ఈ సన్యాసి ఉన్నాడు బాహ్య ప్రపంచంలో సంపద మూర్తి భవించినట్టుగా ఈ అలెగ్జాండర్ ఉన్నాడు అయితే ఆంతరంలో చూస్తే ఆంతరంలో అలెగ్జాండర్ దరిద్రుడు ఈ సన్యాసి సంపద హ్యాపీగా హ్యాపీ అతని దగ్గర రెండు బ్రెడ్ ముక్కలు ఉంటాయి ఓ బ్రెడ్ ముక్క ఇంకో వాళ్ళకి హ్యాపీగా ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అతని దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే ఓ ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధమే కాబట్టి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే మీరు బాగా రిచ్ అయి ఉండాలి లోపల ఆంతరంలో మీరు చాలా సంపన్నులై ఉండాలి ఆంతరంలో లేకపోతే ఎలా ఇవ్వగలుగుతారండి బాహ్యంలో సంపన్నుడైతే సరిపడదు అంత సరపడదు కాదు వాడు వాంతరంలో దరిద్రుడిగా మిగిలిపోతాడు కాబట్టి అది అక్కడ ఉన్నటువంటి కంపారిజన్ అయితే ఇంకో రహస్యం ఉండే అలెగ్జాండర్ ది గ్రేట్ అంత ఖరీదైన వస్త్రములను ఎలా ధరిస్తున్నాడు అన్ని ఆభరణాలను ఎందుకు పెట్టుకుంటున్నాడు అంత ఖరీదైన వజ్ర వైధూల్యములతో పొదిగిన కిరీటమును ఎందుకు ధరిస్తున్నాడు చెప్పండి నేను సమాధానం ఆ సమాధానం నచ్చుబాటు అవడం అదే వినడానికి కొంచెం కఠినంగా అనిపిస్తుంది ఇప్పుడు ఎవళ్ళైనానో ఇంత బంగారం పెట్టుకున్నారనుకోండి ఎందుకు ఇంత బంగారం ఎందుకు పెట్టుకున్నారంటే ఎందుకు అయిపోతుందంటారు లోపలుండే దారిద్ర్యాన్ని కప్పిపించుకున్నందుకోసం అంత బంగారం పెట్టుకుంటున్నారు సరే నేను ఒక అమ్మాను చూశాను ఆమె షీఈ్ రిచెస్ట్ లేడీ వెరీ రిచ్ ఎంత రిచ్ అంటే నేను చెప్పలేను చాలా గొప్ప సంపన్నురాలు వచ్చి స్వామీజీ అండం పెట్టింది మెడలో పంజాబీ డ్రెస్ ఏదో వేసుకుంటారు కదా మెడలో ఒక చిన్న గొలుసు వేగాడతారు అంతే చిన్న గొలుసు సన్నటి గొలుసు మామూలు సన్యాసులు బంగారం మాల దానికి కూడా ఎక్కువ బంగారం పొడి ఎలాంటి బంగారపు మాల చేయించి ఇంత పెద్ద పూసకి ఇటు అటు బంగారపు తుడుగులు పెట్టి మాల చేయించి ఇలా వేసుకుని రావడం ఎలాంటి సిగ్గని పెంచదా వాట్ ఎవర్ కాబట్టి బాహ్యంలో అంతటి అలంకారాలని అంతటి సంపదని తన మీద వేసుకున్నాడు అంటే అలెగ్జాండరు అతడు హృదయంలో ఎంత దరిద్రుడో మనం ఊహించవచ్చు ఈ సన్యాసి హృదయంలో ఎంత సంపన్నుడో మనం ఊహించవచ్చు కాబట్టి ఆ సంసారంలో ఉండే సంపదంతా నాకు లభిస్తే నేను కథం పూర్ణాస్యాం కథం పూర్ణాస్యాం అన్నది ఇక్కడ శంకరుల వ్యాఖ్యానం శంకరులు ప్రతి పదాన్ని చాలా ప్రేమగా వ్యాఖ్యానిస్తారు ఆ కథే కదండి నదవ దానికి పదండి అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు కథం శామన్నది ప్రశ్నైనా కావచ్చు ఆక్షేపమైనా కావచ్చు ప్రశ్న అయితే ఏమండి మీరు ఇస్తానన్నారు సంపద దానికి పది రెట్లు సంపద నాకు వచ్చిందనుకోండి అప్పుడు నేను హ్యాపీగా సుఖంగా ఉండాలంటే ఎలాగా అని తెలుసుకోవడం కోసం ప్రశ్న అడగచ్చు అది ప్రశ్న అంటారు తెలుసుకోవాలనే అభిష అభిలాషతో వేస్తే లేదా ఆక్షేపము అంటే ఆక్షేపం ఎలా ఉంటుందంటే సరే మీరు నాకేదో సంపద ఇస్తా అన్నారు కదా దానికి పది సంపద నాకు వస్తే నేను ఆనందంగా ఉండగలుగుతానా అంటే అర్థం ఏమిటి ఉండలేను ఆక్షేపము అంటారు ప్రశ్నకి ఆక్షేపము అంటే నిషేధార్థం వస్తుంది ఏమండి ప్రశ్నకి ప్రశ్న అంటే సమాధానం కోసం అడిగిన ప్రశ్న ఈ సందర్భం ఎలా ఉందంటే ఆమె ఆమె ఆ వాక్యము అది ఆక్షేపంలా ఉందని కథం శ్యాం అంటే కిం శ్యాం నేను ఆనందంగా అయిపోతానా సంపదంతా వస్తే అంటే కాము అన్న ఆక్షేప రూపంగా ఉంది లేదా భగోహని సంబోధించింది కదా చెప్పండి మీరు సంపద ఇస్తానన్నారు కదా ఈ సంపద వల్ల నేను హ్యాపీగా ఉండగలుగుతానా ఉండగలిగితే ఎలా ఉండగలుగుతానో దయచేసి చెప్పండి అని ప్రశ్నయే అనుకోవచ్చు శంకర్లు రెండు రకాలుగాను దాన్ని వ్యాఖ్యానం చూస్తున్నారు ముందు ఆక్షేపం కథం నా కథంచనా ఇది ఆక్షేపార్థ ఇది ఆక్షేపము అని మీరు వ్యాఖ్యానం చేస్తే అర్థమేమిటి కథం అన్నదానికి అర్థం ఏమిటి నా కథం ఇంచనా నిషేధం వచ్చేస్తుంది కదా ఏ విధముగానైనా కూడా ఈ సంపద వల్ల ఆనందంగా ఉండే ప్రసక్తియే లేదు అని ఒక స్టేట్మెంట్ అయిపోయింది అది ఒక అర్థం ప్రశ్నార్థోవా లేదా కథం అనేదానికి కిమ్ అనే అర్థం చెప్పి అది ప్రశ్నయే దానికి అర్థము నేను ఆవి తెలుసుకుందామని అడిగింది కొంత ఇటు అటుగా కొంత సందేహం ఉన్నమాట వాస్తవం ధనం వచ్చేస్తే సంతోషపడిపోతాము అనేది డౌట్ఫుల్గా ఉండి కాబట్టి మీ అభిప్రాయం ఏమిటి ధనం వచ్చేస్తే సంతోషం కలిగిపోతుందంటారా అని తెలియబోరి ప్రశ్న వేసింది ఇప్పుడు రెండు పక్షాలు వచ్చాయి వీటికి ఆక్షేప పక్షము ప్రశ్నపక్షము అని పేరు రాబోయే సమాధానం కూడా ఆయన సమాధానాన్ని కూడా మనం ఆక్షేపక్షానికి అనుకూలంగా చూసుకోవాలి ప్రశ్నపక్షానికి కూడా చూసుకోవాల్సి ఉంటుంది తేన పృథివీ పూర్ణవిత్తాధ్యర్మణ అగ్నిహోత్రాదినా అమృత సీ వ్యవహితేన సంబంధ ఇప్పుడు కథం అనే పదం కథంకి అర్థం కిమ్ ఏమండే ఆక్షేపమైనా కిమ్మే ప్రశ్న అయినా కిమ్మే కథంకి కిమ్ అర్థం ఇప్పుడు కథం అనే పదాన్ని తేనా తోట కథం తేనా అని కాదు అన్వయం కథం అమృత అని అన్వయం పక్కన శ్యాం ఉంది కదా అన్నది వ్యర్భు కాబట్టి కథం అమృత శ్యాం అని అన్వయం కిమ్ అమృత శ్యాం ప్రశ్న కావచ్చు ఏమండి ఇప్పుడు కథం పక్కనే లేదు అమృత శ్యామ్ అని మధ్యలో ఇంకోటి అడ్డు వచ్చింది కాబట్టి ఆ అడ్డుని దాటుకుని మీరు అన్వయం చేయాలి దాన్ని వ్యవహితైన సంబంధ అని అంటారు దూరంగా అంటే మధ్యలో వ్యవధానం వచ్చి దాన్ని దాటుకుని దూరంగా ఉన్న పదంతో అన్వయం చెప్పుకోవాలి ఓకే కాబట్టి అన్వయం ఎలా చెప్పాలి కథంతేనా అని చెప్పకూడదు కథం అమృత శ్యాం అని అన్వయం చెప్పుకోవాలి సో ఇది వ్యవహితైన సంబంధ తర్వాత ఇంకోటి ఆ ప్రశ్న అలా అడిగిందేమిటి డబ్బుంటే అమృతులు అయిపోతారా డబ్బుందనుకోండి మరణం రావడం మానేస్తుందా దానికోసం ప్రశ్న అడగాల దానికి ఆయన సమాధానం చెప్పాలా ఆ మాత్రం తెలీదు డబ్బుని వాళ్ళు మరణిస్తారు డబ్బు లేని వాళ్ళు మరణిస్తారు మరి అలా అడిగిందేమిటి అంటే అప్పుడు శంకర్ అక్కడ భాష్యం యొక్క శోభ అదేమిటంటే ఈ డబ్బు పెట్టి కోట్లు వచ్చాయనుకోండి ఈ డబ్బులో చాలా భాగంగా ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేస్తాము ఏమంటే యజ్ఞయాగాదులు చేస్తాము యజ్ఞయాగాలు చేయాలంటే డబ్బు కావాలి కదా ఇప్పుడు నాకు పది కోట్లు వచ్చిందనుకోండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అద్దెకి తీసుకుని ఒక అశ్వమేధయాగముని ఒక కోటి రూపాయలు పెట్టి యజ్ఞం చేస్తాను ఏం డబ్బు వస్తే చేస్తూ ఉంటారు కూడా తప్పేం కాదు డబ్బు ఉంటే చేయొచ్చు డబ్బు లేకపోతే సమస్య కానీ ఏమండి కొంతమంది డబ్బు లేకుండా చందాలు వసూలు చేస్తే అఖండానందజీ మహారాజ్ అన్నారు చందాలు వసూలు చేసి వీరు యజ్ఞం చేస్తే యజ్ఞమైన వెంటనే అపూర్వం పుడుతుంది అపూర్వం అంటే పుణ్యం పుణ్యం పుడుతుంది ఈ పుణ్యం ఇలా పైకి యజ్ఞం పూర్తయిపోయి అపూర్వం స్నానం పూర్తయ్యేపుడు ఈ పుణ్యం పైకి వేస్తుంది ఇప్పుడు ఈ పుణ్యం ఎక్కడికి వెళ్ళాలి అని తేలదు ఎందుకంటే ఈ యజమానుడు స్వంతం కదక చందాలు చేసి కట్టాడు కదా ఈ పుణ్యం ఈ వీళ్ళందరి దగ్గరికి ముక్కలు ముక్కలవి వెళ్ళాలా ఎలా వెళ్ళాలో తేలగా అలా గాలిలో ఉంటుంది ఎనీవే సో ఎనీవే ఆవిడ యజ్ఞాలు చేయొచ్చు యాగాలు చేయొచ్చు అంటే చేయించవచ్చండి చేతనే చేయాలి ఉంది ఎవరినో పెట్టి చేయించడం భర్త పక్కన లేకపోతే తండ్రి ఎలా చూస్తుంది ఎవరినో పెట్టి లేకపోతే అక్క అక్కని బావని కూర్చోబెట్టి ఎవరినో వద్ద వల్ల కావలసిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చేతి యజ్ఞం చేయించు ఇవి డబ్బు పుణ్యం వస్తుంది లేకపోతే తీర్థయాత్రలు చేయొచ్చు దాన ధర్మాలు కర్మలు చేయచ్చు కాబట్టి తీర్థయాత్ర డబ్బు వల్ల మోక్షం రా డబ్బు వల్ల అమృతత్వం రాదని తెలిసినా ఆ డబ్బు చేత మనం చేయదగిన యజ్ఞయాగాదులు తీర్థయాత్రలు దాన ధర్మాల వల్ల అమృతత్వం వస్తుందా అని ప్రశ్న ఇప్పుడు ప్రశ్న బాగుంది కదా అది ప్రశ్న లేదా ఆక్షేపం కూడా అదే ఆక్షేపం కావచ్చు అదే ప్రశ్న కావచ్చు ఇప్పుడు చూడండి తేనా నుంది తేన అమృతాస్యాం తేనా అంటే పృథివీపూర్ణ విత్త సాధ్యైన కర్మణ పృథివీలో ఎంత సంపద ఉందో ఆ సంపదనంతని ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కర్మలు చేస్తే అగ్నిహోత్రము ఆది శబ్దం చేత అతిరాత్రము ఈ అతిరాత్రం పేరు విన్నారా ఈ మధ్యన వచ్చింది పేపర్లలో నేను అతిరాత్రం చేసుకున్నా అవును వెరీ ఇంట్రెస్టింగ్ పడుతుంది నేను చేస్తే సరిగ్గా చేస్తే పడుతుంది ఏం పర్వాలేదు కాబట్టి అతిరాత్రము పెద్ద క్రతువు అది అతిరాత్రం అగ్నిహోత్రాలు చిన్నది అతిరాత్రం చాలా పెద్ద క్రతువు సో ఈ అతిరాత్రము మొదలైన ఆది శబ్దానికి అలా అర్థం చెప్పుకోవచ్చు అలాగే పౌండరీకము పౌండరీకమని ఇంకా పెద్ద క్రతువు అతిరాత్రం కంటే పెద్దది ఈ విధమైనటువంటి క్రతువులు చేసినట్లయితే డబ్బు ఖర్చు పెట్టి డబ్బును వెదజల్లి పుణ్యకార్యాలు యజ్ఞాగాదులు చేస్తే బహుశా ఆ పుణ్యము మహాపుణ్యము సంపాదించవచ్చు డబ్బుతో ఇప్పుడు మీరు చూడండి వెంకటేశ్వర స్వామికి డబ్బు ఖర్చు అలంకారాలు చేస్తూ వేదాంతం చదువుతున్న వాళ్ళు నాకు ఫిట్ వచ్చినంత పని అయింది వేదా గత పదేళ్ళ నుంచి వేదాంతం చదువుతున్న ఒక కుటుంబం వాళ్ళందరూ వేదాంతం స్వామీజీ చుట్టూ తిరుగుతూ ఆయనకి దండాలు పెడుతో ప్రదక్షిణాలు చేస్తూ వేదాంతం క్లాసులు కూడా వింటూ ఉంటారు వాళ్ళు ఏం చేశారంటే ఆ తిరుపతి వచ్చి అలమేలు మంగతాయారికి కవచం స్వర్ణ కవచం చేయించారు మంగతాయారికి కవచం ఏమిటండి కాచోటే ఒళ్ళ దాకా ఇట్లాగా బంగారంతో అంటే ఎక్కడ పెడితే అక్కడ బంగారపు తొడుగులు పెట్టుకుంటూ పోవడమేనా గోపురం ఉంటే దానికి బంగారపు తాపడం విగ్రహం ఉంటే విగ్రహానికి బంగారపు తాపడం కేత పిచ్చాయ ఉన్నా ఎందుకు అలా ఎందుకు చేయడం చేయించారు అరవై లక్షల బిల్లు ఈ అరవై లక్షలు ఏదైనా ఇంకేదైనా కొంచెం సేవా కార్యానికి ఏదైనా వాడచ్చు కదా మంగతాయారికి కవచం ఏమిటా ఎవడి నీకు చెప్పినవాడు ఎవడు నీకు తోచిద్దా ఎవడేదా చెప్పాడా ఆశ్చర్యం సుడ్డూరం మనం ఇక్కడ వేదాంత క్లాసులో కూర్చున్నాను నేను చెప్పేస్తున్నా మీరు వినేస్తున్నారు కానీ అక్కడికి అలా ఉండదు అదంతా వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి శ్రద్ధాభక్తులతో చేస్తారు ఇప్పుడు వాళ్ళు చేసేసి ఇప్పుడు నాకు మోక్షం వచ్చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కానీ మళ్ళీ వేదాంత క్లాసుకు వచ్చి అలా శ్రద్ధగా కూర్చుని ఉంటారు ఏం విన్నట్లు ఏమో నాకు అర్థం కాబట్టి ఆ విధంగా ఏమైనా మోక్షం వచ్చేస్తుందా అని ఆమె అడిగినట్టుగా మీరు దాన్ని వ్యాఖ్యానం చేయవచ్చు ప్రత్యువాచ యాజ్ఞవల్క్య యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్తున్నాడు ఉత్తరా ఉత్తరము అంటే సమాధానము ఇస్తున్నాడు ఏమని రెండు రకాలుగా చెప్పుకోవాలి కదా నేటి హోవాచ అని చెప్పాడు ఆయన నా అన్నాడాయన రెండు రకాలు మొట్టమొదటి ఆక్షేపక్షం తీసుకోండి కథమితి ఆక్షేపాథం అనుమోదనం నేతి హోవాచవల్క్యథంకి ఆక్షేపమర్థం అంటే కథం అమృత అంటే కిం అమృత నాకు మోక్షము వస్తుందా ఏమి అంటే రాదు అని చెప్తోంది ఆవిడ ఇప్పుడు భర్త తోటి భార్య ఆవిడ ఆక్షేపరూపంగానే చెప్తుంది నీకు సపోజ్ భర్త నేను నెక్లెస్ చేయించుకుంటాను నాకు ఏదైనా కొంత సొమ్మి ఇవ్వండి భార్య అడిగింది అడిగితే ఆయన సరే కొని ఇస్తాను పదివేలు ఇస్తాను నెక్లెస్ చేయించుకో అన్నాడు అనుకోండి అప్పుడు ఆవిడ పదివేలకి నెక్లెస్ వస్తుందా ఏమి అని అడిగింది అనుకోండి ఆ ప్రశ్న కాదు ఆ ప్రశ్న ఆక్షేపం అంటే పదివేలకి నెక్లెస్ రాదు అని అర్థం అలాగే ఇక్కడ అమృతత్వం వచ్చేస్తుందా ఏమీ మీరు ఇచ్చిన ఈ సంపదతోటి అంటే అమృతత్వము రాదు అని చెప్తుంది ఆవిడ ప్రశ్న ఏం వేయట్లేదు ఆక్షేపం అనమాట అలాంటి ఆక్షేప పక్షంలో ఆయన అనుమోదనం చెప్తున్నాడు కరెక్ట్ నువ్వు అన్నది అని నా పదివేలకి నెక్లెస్ రాదు అని చెప్పినట్టుగా ఈ విత్తము చోటి మోక్షము రాదు విత్తసాధ్యమైన కర్మతోటి కూడా మోక్షము రాదు నువ్వు ఓ మైత్రేయీ నువ్వు బాగానే గ్రహించావు అని అనుమోదనం చేసింది అది అర్థం ఆక్షేపక్షంలో అనుమోదనము ఇదంతా మీకు ఆ తెలుగు పుస్తకంలో వచ్చి ఉండాలి జాగ్రత్తగా వచ్చి ఉండాలి మీకు ఇబ్బంది విధంగా స్పష్టంగా వచ్చి ఎందుకంటే భాష్యంలో ఆ పనికి చదివేస్తే అంత స్పష్టంగా వచ్చేది భాష్యం కొంచెం కఠినంగా సంస్కృతంలో కొంత ప్రౌఢత్వం ఉంటే కానీ భాష్యాన్ని ఆశ్చర్త అర్థం చేసుకోవడం కష్టం అందులో ఇది మన కైలాసాశ్రమం బ్రస్లో పులి స్టాపులు కామాలు ఏవి ఉండవు అలా దాన్ని ఎక్కడికెక్కడికి విడగొట్టుకుని చూసుకోవాలి మంచి ప్రశ్న చే అది ఆక్షేపం కాదండి ప్రశ్నే అనుకోండి అంటే ప్రశ్న అంటే ఏమైనా మీరు పదివేలు ఇస్తా అన్నారు చాలా సంతోషం పదివేల కింద ఎక్కడ చూస్తుందంటారా అని పాపం తెలియకనే అడిగిందనుకోండి అడిగితే ఏమైనా సమాధానం చెప్పాలి ఆయన న్యాయంగా చెప్పాలంటే నా ప్రార్థించింది అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన నా అందిస్తున్నాడు ప్రతివచనార్థం ప్రశ్న అయినట్లయితే అర్థం ప్రతివచనమును అర్థముగా చెప్పుకోవాలి అప్పుడు అర్థం ఎలా ఉంటుంది నైవస్యా అమృత అక్కడ పుల్ స్టాప్ ఉండాలి పుల్ స్టాప్ కామా ఏదో ఉంటుంది మా కై కైలాసాశ్రమం వస్తువు ఏమి ఉండదు అంతా ఒకటే గొలుసు నైవస్యాహ అంటే పొరవాళ్ళు గొలుసు కట్టు రాతాలు ఒకటి రెండు అలా పుల్ స్టాపులు కావాలి లేకుండా ఎనీవే ఆయన ఏమంటున్నాడంటే నా అంటున్నాడు నా అంటే అర్థం ఏంటో తెలుసిన నైవస్యాహ అమృత ఈ సంపద వల్ల కానీ ఈ సంపదనంతా ఖర్చు పెట్టి చేసే పుణ్యకార్యాల వల్ల కానీ నీవు మోక్షమును పొందుట కల్లా అని పాపం నిజానికి ఆయనకి ప్రేమ లేకుండగా ఎలాగో అలాగో ఉమ్ము ఇంట్లోంచి పోవాలనుకుంటే ఏం పర్వాలేదు అంతా బాగానే ఉంటుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే అలా అవుతుంది అని చెప్పేసి ఆవిడ్ని మభ్యపెట్టేసి వెళ్ళిపోతాడు కానీ అలాగే చేయట్లేదు ఆయన పాపం తన సన్యాసాన్ని పక్కన పెట్టేశాడు పెట్టేసి ముందు ఈమె యొక్క ప్రశ్న ఆమె యొక్క జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక దానిని పూర్తి చేసి ఆమెకి మనస్సుకు తృప్తి కలిగిన తరువాతనే వీధిలోకి పోతాడు ఆయన వీధిలో ఉండడానికి ఓ రోజు ఇటు అటు కొంత తేడా ఉంది ఇట్ డజంట్ వే ఉండవు కదా రైలు దాటిపోతుందో లేకపోతే విమానం దాటిపోతుందో అనే బెంగ కూడా ఏమీ ఉండదు కాబట్టి అమృత నైవ సమృతత్వమును పొందే అవకాశమే లేదు మంత్రం యథైవ ఉపకరణవతా జీవితం తథైవతే జీవితం సార్ ఇది చాలా సమాధానం అంటే మానవ సంబంధాలు దాంట్లో ఉండేటువంటి మానసికములైన భావాలు వీటి దృష్ట్యా చూసినట్లయితే మానవ జీవితమును ఒక తరిచి చూసేటువంటి ఒక ప్రక్రియ దృష్ట్యా చూసినట్లయితే ఆయన ఇచ్చిన సమాధానం చాలా దివ్యమైన సమాధానం చెప్పాడు ఆయన డబ్బు వేస్ట్ అని అలా ఏం చెప్పలేదు అలాగంటే అడ్డగోలు వైరాగ్యం చెప్పలేదు కరెక్ట్గా చెప్పాడు ఎంత కరెక్ట్గా చెప్పాడంటే యూ కెనాట్ రిప్లేస్ దట్ సెంటెన్స్ విత్ అనదర్ ఫ్రేస్ అంత పెర్ఫెక్ట్ రిప్లై ఇచ్చాడు ఆయన ఏమంటున్నాడంటే డబ్బున్న వాళ్ళందరికీ ఇంత పెద్ద సంపదలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారుగా లోకంలో నువ్వు ఒక్కవే కాదు ఈ డబ్బంతా నేను ఇచ్చిపోతాను ఒకరికి నీ దగ్గర సంపద చేరుతుంది అలాగే ఊళ్ళో ఇంకా చాలామంది ఉన్నారు డబ్బున్నవాళ్ళు దేశంలో వాళ్ళందరూ ఏమి ఆనందపడిపోతున్నారో నువ్వు అది ఆనందపడతావని చెబుతున్నాడు వాళ్ళందరికీ ఇప్పుడు మీరు కారు కొనుక్కున్నారనుకోండి ఎలాంటి కారు కొనుక్కుంటే ఆనందము లభించునా అని ప్రశ్నించారనుకోండి ఏమో ఆనందం లభించునా అలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తావు కారు ఉన్న వాళ్ళందరికీ ఏ సౌకర్యాలు లభిస్తున్నాయో నీకు కూడా ఆ సౌకర్యాలే లభిస్తాయి అయితే కారు ఉన్న వాళ్ళందరికీ పాటుగా అనేక తలపోట్లు కూడా వస్తాయి వాటి మాట అవి వస్తాయి అన్నీ వస్తాయి ఎవరి థింగ్ వెళ్తాం ఆ వాక్యాన్ని మనం రేపు క్లాస్లో చెప్తాం ఓం పూర్ణ